అగ్ని తేజస్సు రుజోగుణం వాయువు కూడా రుజోగుణంలో పడుతుంది వాయువులో కదలికి ఉంటుంది కదా నీరు కూడా నేల తమో గుణం నీరు దాంట్లో తమోగుణం మెటీరియల్ థింగ్ కనుక కానీ ప్రవహిస్తూ ఉంటుంది కనుక దాంట్లో రుజోగుణం కూడా చేరి ఉంటుంది సో వాయువు దాంట్లో కూడా తమోగుణం ఉంటుంది ఎందుకంటే వాయువు కూడా బరువు ఉంటుంది ఫిజికల్ ఫిజికల్ థింగ్ ఇటు గాలి కానీ దానికి చలనం అధికంగా ఉంటుంది కాబట్టి రజస్ రజప్రధానమైన తమస్సు నీరు తమస్సు రజస్సు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి నేల తమస్సు తమోగుణం మూడు గుణాలు అయ్యాయి తేజస్సు లేకపోతే అగ్ని రజోగుణం ఎనర్జీ తర్వాత వీటన్నింటిలో ఉన్నటువంటి ఒక రచన ఆర్డర్ ఇందుకే సైన్స్ అని పేరు ఆ సైంటిఫిక్ ఆర్డర్ అది సత్వగుణం ఈ విధంగా ఈ మూడు గుణములు మన ముందు విస్తరించి ఉన్నవి లోపలికి చూడండి దేహము తమో గుణము కర్మేంద్రియములు రజోగుణము జ్ఞానేంద్రియములు తమో సత్వగుణము బుద్ధి కూడా సత్వగుణము సో ఈ విధంగా కళ్ళు చూస్తే జగత్తు సత్వరజస్తమో గుణాత్మకము మూడు గుణముల యొక్క కార్యము అంటే మూడు గుణముల నుంచి పుట్టినది లోపలికి చూసుకుంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా సత్వరజస్వ గుణముల నుండి పుట్టినది నా చేత తెలియబడుతూ ఉంటాయి మయా దృశ్యాహ నా చేత తెలియబడుతూ ఉంటాయి దీంట్లో ఒక చిన్న రహస్యం ఉన్నది ఏది నా చేత తెలియబడుతూ ఉంటుందో అది నాకంటే భిన్నంగా ఉంటుంది నేను దానికంటే విలక్షణంగా ఉంటాను అది రూలు ఈ మాట ఏదో టేబుల్కి అప్లై చేసి ఉడితే దృష్టాంతం కోసం చెప్పాలి కానీ కానీ కొంతమంది నా టేబుల్ అన్నాడంటే వాడికి ఆ దృష్టాంతం కూడా ఫెయిల్ అయినట్టు అక్కడ కూడా నా తగిలించేటంటే పోయింది దృష్టాంతం కూడా ఇప్పుడు ఏది నా చేత తెలియబడుతుందో అది నా స్వరూపము కాదు అది దాని లెక్క ఇంకే టేబుల్లోను లేకపోతే గోడ చెప్పడం కాదు దేహంతో మొదలు పెట్టాలి ఈ దేహం ఇది నా చేత తెలియబడుతూ కాబట్టి నాకంటే భిన్నంగా అనాత్మవుతున్నది నేను దేహము కంటే విలక్షణంగా ఉంటాను దేహమునందు ఉంటాను కానీ దేహము కంటే విలక్షణముగా నేనున్నాను అహం తేభ్య అన్య నేను వాటికంటే అంటే సత్ప్రదస్తము గుణముల అనగా గుణశబ్దం చేత గుణ కార్యమును స్వీకరించాలి లక్షణ సో కార్యే కారణశబ్ద సో గుణములు ఉండవు మీకు చుట్టూ సతురయసమ గు గుణాలు ఏమి ఉండవు అవి పరిణమం చెందేసి మీకు గుణకార్యములే ఉంటాయి తమో గుణం ఉండదు తమో గుణ కార్యమైన పృథ్వీ ఉంటుంది అలాగే తన ఎందు తమో గుణ కార్యమైన దేహం ఉంటుంది కాబట్టి గుణములేముండవు గుణకార్యములే ఉంటాయి కానీ గుణకార్యముల ఎందు గుణశబ్ద ప్రయోగం ఇది శాస్త్రీయమైన పద్ధతి అలాగే చేస్తారు గుణ గుణేసి వర్తంతే అంటే గుణకార్యాన్ని గుణకార్యేసి వర్తంతే ఇచ్చో ఈ గుణకార్యములు ఇవి ఇవి ఉన్నవి నా చేత తెలియబడుతూ ఉన్నవి నేను వీటికంటే విలక్షణమైన వాడను అన్యహ అంటే విలక్షణ అని అర్థం ఏమిటి నా ప్రత్యేకత ఏమిటి తద్వ్యాపార సాక్షిభూత నేను ఈ గుణముల యొక్క వ్యాపారములకు సాక్షిమై ఉన్నాను ఇప్పుడు బుద్ధి బుద్ధి ఉన్నదనుకోండి అది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది దాని వ్యాపారం ఉంటుంది దాని వ్యాపారం ఏదైనా ఉచ్ఛేదించాల్సి వస్తే సరిగ్గా ఉచ్చేదించడము శబ్ద ప్రయోగాన్ని సాధువుగా సరిగ్గా చేయడము సరిగ్గా మాట్లాడటము యోగ్యమైన పద్ధతిలో మాట్లాడుట వాక్య ప్రయోగము అన్నీ కూడా సరిగ్గా ఉండుట ఇది ఇది బుద్ధి యొక్క కార్యము బుద్ధి యొక్క వ్యాపారం అలాగే మనస్సు యొక్క వ్యాపారం ఉంటుంది ఏదైతే ఓ గంట సేపు సుఖం ఇంకో గంట సేపు దుఃఖం ఓ కొంచెసేపు కోపం మరో కొంతసేపు తాపం ఇదే కదా మనస్సు అలాగే దేహం యొక్క వ్యాపారం ఏమిటి ఇటు తిరగడం ఏవో పనుళు చేస్తూ ఉన్నావు అప్పుడప్పుడు రోగం రోగం మీద మందు తిండి ఇదంతా దేహం యొక్క వ్యాపారం వీటన్నింటినీ నేను సాక్షిగా ఉండి తెలుసుకుంటూ ఉన్నాను వీటన్నిటికీ సాక్షినే తప్ప నేను ఇవే నేను అనే మాట అసలు లేనేలేదు సాంఖ్యయోగంలో ఉండదు అందుకే ఈ శాస్త్రము ఈ వేదాంత శాస్త్రము మామూలుగా లోకంలో ఉండేటువంటి దృష్టికి చాలా విలక్షణంగా ఉంటుంది లోకంలో అటు లౌకికులైన ఇటు కర్మ చేసే వాళ్ళు కూడా కర్మఠులు కూడా అందరూ కూడా దేహమే లేను అనేటువంటి అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒకరు దేహమే లేను అనుకుని క్లబ్ కలిపి అంటారు దేహమే నేను దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తారు ఇద్దరూ ఒకడు చేసిన పని తప్పు ఇంకొకడు చేసిన పని మంచి కానీ ఇద్దరికీ ఇద్దరూ అజ్ఞానులే వీడు కొంచెం తెలివి కొంచెం మంచి పనులు చేసే అజ్ఞాని వాడు మంచి పనులు కూడా చేయని అజ్ఞాని అవడానికి అజ్ఞానులే అలాగే సో లోకంలో చాలా విలక్షణంగా ఉంటుంది మరి ఇక్కడ ఈ శాస్త్రము పద్ధతి భిన్నంగా ఉంటుంది స్వతద్వ్యాపార సాక్షిభూత అంటే ఆత్మస్వరూపముందు ఎట్టి వ్యాపారము ఉండదు అనుసేదీజు ఎట్టి వికారములు ఉండవు సకల వికారములకు సాక్షిగా ఉంటుంది తాను ఏది దేనిమీ చేయదు కానీ జరిగేటువంటి వ్యాపారములన్నిటికీ కూడా సాక్షిగా ఉంటుంది తాను కదలదు కదలికలన్నింటికి సాక్షిగా ఉంటుంది తాను ప్రకటమవ్వదు ప్రకటమయ్యేదానికి సాక్షిగా ఉంటుంది తాను తానుగా ఉంటుంది ప్రకటమవడంతో ఉండదు మేనిఫెస్టేషన్ అంటూ ఏముండదు తాను తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ప్రకటమయ్యేటువంటి వాటికి సాక్షిగా ఉంటుంది సో తర్వాత ఈ ఆత్మ చైతన్యము ఇది వ్యాపకముగా ఉంటుంది సర్వమును వ్యాపించి ఉంటుంది అదే అసలు దృశ్యము వ్యాప్యము పరిచ్ఛిన్నముగా దేశకాలముల చేత హద్దులతో కలిగి ఉంటుంది కనుక తర్వాత ఈ దృశ్యము దేహేంద్రియాదులు ఇవి అశాశ్వతములు అంటే ఓ క్షణంలో పుట్టి ఇంకో క్షణంలో గుర్తుతో ఉంటాయి ఓ రోజు ఉంటుంది ఇంకో రోజు ఉండదు ఈ సృష్టిలో ప్రతి వస్తువు యొక్క లక్షణం మీకు నేను ఒక అత్యంత ప్రధానమైన మౌలికమైన సత్యతత్వాన్ని ఒక్క మాటలో చెప్తాను మీకు తెలుసున్నదే మరి తెలుసున్నదే మరి చెప్పడం వేదాంతం అంటే తెలి తెలిసి దాన్ని చెప్తేనే వేదాంతం ఉంటుంది కదా మీరు మీ మనస్సును పెట్టి ఈ ఒక్క మాటనే మీరు పట్టుకోండి మీ మోక్షానికి నేను గ్యారంటీ ఈ ఒక్క మాట మీరు పట్టుకోండి ఏమంటే ఈ జగత్తులో ఉన్నది ఏదైనా సరే శాశ్వతము కాదు అనిత్యము ఏదైనా సరే డబ్బు అనిత్యము దేహము అనిత్యము మనిషి పోతాడు మానవీయ సంబంధాలు గాలిలో కలిసిపోతాయి ఏది మిగలదు నెహ్రూ గారు గాలిలో కలిసిపోయారు గాంధీ గారు కాలగర్భంలో కలిసిపోయారు రాముడు కృష్ణుడు మహాపురుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కూడా కాలంలో కలిసిపోతారు అందరూ కాలంలో కలిసి ఏదీ నిలబడదు వజ్రం వజ్రాలు నెక్లెస్ పెట్టుకున్నారు ఈ వజ్రాన్ని వెళ్ళి కాలగర్భంలో మట్టిలో కలిసిపోతాయి ఈ నెక్లెస్ వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది ఈ ఇల్లు మేమేమో మంచి ఫస్ట్ క్లాస్ మంచి ఖరీదైనటువంటి ఇల్లు మేము త్రీ బెడ్రూమో ఫైవ్ బెడ్రూమో పెట్టాము అది కూడా మట్టిలో కలిసిపోతుంది ఆ ఇల్లు కూడా నిలబడదు శుభం పలకరా అంటే ఇలా మాట్లాడుతూ అంటే ఇదే ఇక్కడ లేదు శుభం పలుకుతో కూర్చుంటా తుష్టిరస్తు పుష్టిరస్తు ధనధాన్య సమృద్ధి రస్తు పుత్ర పవిత్ర అభివృద్ధి ఇది ఏమన్నా పురాణం అనుకుంటున్నారా ఏమన్నా ఇక్కడ శుభం అసత్యాన్ని అసత్యంగా దర్శించడం కంటే శుభం వేరే ఏమి ఉండదు మీరు ఈ సత్యాన్ని పట్టుకుంటే ఈ జగత్తు మిమ్మల్ని ఏమి చేయలేదు ఏమి చేయలేదు ఏది మిగిలేది కాదు సర్వం నశించిపోయితే అని మీరు కొట్టుకోవాలి దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు శ్రీకృష్ణుడు ఇది దుఃఖములకు నిలయము అశాశ్వతము అంటే అది పట్టుకోండి మీరు మీకు సాంఖ్యయోగం మీ చేతికి చిక్కేసిందంటే నేను దీనికి సాక్షిని నిత్య నేను నిత్యుణ్ణి జగత్తు నిత్యం కాదు సంబంధాలు మానవీయ సంబంధాలు నిత్యం కాదు ఏమీ నిత్యం కాదు నేను నిత్యం ఇవన్నీ అనిత్యములే గుణ ఆత్మా నేను నేను ఆత్మ అంటే తాను అని అర్థం నేను నేనే ఇతరము నేను వెళ్ళావుతాను ఏమండి నేను ఇతరం అవుతానా నేను ఇతరం వెళ్ళావుతాను ఇతరము అంటే అనాత్మ నేను నేనవుతాను తప్ప నేను ఇతరం అవుతాను నేను నేడవుతానా నేను నేడవను నేడ నేడే నేను నేనే ఆత్మ అంటే అర్థం ఉంది ఆత్మ అంటే అనన్య అని అనన్య అనేది ఇతరము కానిది దాన్ని ఆత్మార్థం అది కూడా నిషేధమే అది కూడా నెగిటివే అనన్య కాబట్టి నేను గుణ విలక్షణ ఈ గుణకార్యములకి విలక్షణమైన వాడను దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ గుణకార్యములు వీటికంటే విలక్షణమైన వాడను నేను ఆత్మస్వరూపుడను ఇది చింతనమేవ సాంఖ్య దీనిని చింతన చేయుట ఈ చింతన చేయుట అనే మాట దీన్ని ముఖ్యంగా వ్యాకరణ విద్యార్థులు వాడుతూ ఉంటారు వ్యాకరణం దగ్గర ఏం చేయాలంటే పాఠం చదవాలన్నది పాఠం చదివితే అదేం అర్థం కాదు అంటే కొంచెం ఏదో మ్యాథమెటికల్గా ఉంటున్నాయి ఒక్కసారి పాఠం వినేస్తే దాని లక్షణం తెలిసిపోతూ ఉంటుంది బుద్ధిమంతుడైన వాడికి ఓ ఇదా ఇది ప్రకృతి ఇది ప్రత్యయం అని తెలుస్తూ ఉంటుంది రెండింటినీ కలిపేసి రూపాలు తయారు చేసుకుంటూ ఉంటాడు కానీ వాలటైల్గా ఉంటుంది సబ్జెక్టు వ్యాకరణం ఒకటి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి ఇవన్నీ వాలటైల్గా ఉంటాయి అంటే బుద్ధిలో ఉంటుంది కానీ ఆరిపో ఎగిరి ఎగిరిపోతుంది మళ్ళీ వెంటనే పోతుంది వాలటైల్ అంటే అదే కదా ఇప్పుడు ఇక్కడ ఉందనుకుంటా మళ్ళీ లేకుండా గాలి కలుసుకుంటుంది ఏవో సూత్రాలు వచ్చినట్టే మళ్ళీ గుర్తుంది అలా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి విద్యార్థులు వాటిని చింతన చేస్తారు చింతన చేయడం అంటే పట్టుకుని దాన్ని రగడ రాపాడిస్తారు పునఃపున రాపాడిస్తూ ఉంటారు అది చింతన చేయుట అంటారు ఈ సాంఖ్యయోగానికి కూడా అటువంటి చింతనయే కావాలి అయితే ఇక్కడ చింతన ఎలా చేస్తారంటే శ్రవణ మనన నిధుధ్యాసన రూపంగా చేస్తారు నిధుధ్యాసనం కవర్ చేసేసాం ఆల్రెడీ అంటే శ్రవణ మనన రూపంగా చేస్తారు ఈ సాంఖ్యయోగులు కేవలము ధ్యానం ఇల్లు చేస్తారు కానీ వీళ్ళ ఫోకస్ ఊరికే ఇరవై నాలుగు గంటలు ధ్యానము అది కాకుండా శ్రవణ మననాల మీద ఉంటుంది మేడం ఫోకస్ లోకంలో కొంతమంది ఉన్నారు ఏం చేస్తారు మేము ఏమి ధ్యానం చేస్తాం ఏం ధ్యానం చేస్తారండి ఎప్పుడైనా పుస్తకం చదువుతారంటే పుస్తకం మేము చదవండి ధ్యానమే చేస్తాం ఏం ధ్యానం చేస్తారు కాదండి మా గురువు గారు ఏదో అది ధ్యానం చేస్తారు మరి గురువు గారు ఎక్కడికి చెప్పి చెప్పారు ఏం చెప్పారు అది ఆయన ఆయన ఏమైనా చదివి చెప్పారు అబ్బాయి వారు ఎప్పుడు ఎన్ని చదువుకోలేదండి ఉడితే ధ్యానమే చేశారు మరి చదువుకోకుండా ధ్యానం చేయడం అంటే నాకు ఏమనిపిస్తుందంటే బట్టలు ఉతకకుండా ఆరేయడం లాంటిది ఉతకకుండా ఆరేస్తే ఉపయోగం ఉతికి ఆరేయాలి కానీ ఉతకకుండా ఆరేస్తే ఎవరికి ఆరిపోయి వెళ్ళి శుభ్రమైన వస్త్రాలు వస్తాయా రావు శుభ్రంగా చదువుకోవాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి మననం చేయాలి శ్రవణ మనన ప్రధానమైన సాధనకి సంఖ్యయోగము అని పేరు నిధిధ్యాసన ప్రధానమైన సాధనకు ధ్యానయోగము అని పేరు చూడండి రెండింటికి పరస్పర సంబంధం ఉంటుందని నేను మనం చేశాను ఓపెసంత సాంఖ్యంలో ఏందే ధ్యానయోగం పొసదు సాంఖ్యయోగంలో ఉన్నవాడికి కూడా ఓ కొద్దిపాటి ధ్యానం ఉండాలి నేను ఒకసారి అన్నాను ఏమిటో ఎప్పుడు చూసినా పాఠన్యం చెప్పడం తర్వాత ఏదో ఈ పుస్తకం అని ఆ పుస్తకం అని ఈ ఈ వ్యాపారమే ఈ వ్యవహారమే నడుస్తుంది కానీ ధ్యానం తగ్గిపోయింది అన్నాడు అంటే ఓ మహాత్ముడితో అన్నాను ఏదో నా మనసులో ఉండే ఒక చిన్న భావాన్ని ఆయన ముందు ప్రకటించాను అంటే ఆయన అన్నారు చాలా చాలా వాయా నువ్వు చక్కగా కూ పఠతేరహో హిందీఐ బాగా పాఠాలు అవి చెప్తూ ఉండు ఆ పుస్తకాలు ఏదో దాన్ని అదేదో వేస్ట్ ఫుల్ అనుకోకు అది కూడా చేస్తూ ఉండు ఇది సాంఖ్యయోగం అయ్యేది ఇది మన దేవుడి దగ్గర పట్టుకుపోతుంది కాదండి మరి ధ్యాన ధ్యానం లేదలేదు చేస్తూ ఉండే సాంఖ్యయోగం అని చెప్పారు ధ్యానమేమో వద్దని అందరూ ధ్యానం చేస్తానంటే తిందుతారా అలా ఏం చెప్పి ధ్యానం కూడా చేయండి కానీ సాంఖ్యయోగంలో శ్రవణం అన ప్రధానమైన ప్రవృత్తి ఉంటుంది శాస్త్ర శ్రవణం ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేస్తున్నారంటే దీని యొక్క దీని యొక్క మహిమ నేను వర్ణింప శక్యం కాదు నాకు అంత మహిమ ఉంటుంది ఆ దేహాదులు ఏడల పిచ్చి వెర్రి వెర్రి అభిమానము తగ్గుతుంది సంసారము ఏడల ఒక విధమైన వైరాగ్యం కలుగుతుంది ఇంకా అంతకంటే ఏం కావాలండి మీకు అంతకంటే మహాభాగ్యమే ఉండదు వైరాగ్యమే మహాభాగ్యము కాబట్టి ఈ విధంగా చింతన చేస్తూ ఉండాలి నిరంతరమైన శాస్త్రశ్రవణం చేయాలి తర్వాత మననం చేయాలి చక్కటి శాస్త్రీయమైన గ్రంథాలని చక్కగా రిపీట్ దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి మననం అంటే రిఫ్లెక్ట్ అంటే మళ్ళీ ఇంకా మననం అంటే మళ్ళీ శ్లోకం పట్టుకుని మళ్ళీ కర్తాకర్మా క్రియా ప్రధమాభి దాన్ని మననం అంటారు ఆ పాటేగో ఇక్కడ నేను పడుతూ ఉంటాను ఇది శ్రవణం మననం అంటే మహాత్ములు ఈ తత్వాన్ని జీర్ణం చేసుకుని ఆకలింపు చేసుకుని తమ అనుభవానికి తెచ్చుకుని వాళ్ళు తమ అనుభవాలను ప్రకటిస్తూ ఉంటారు మహర్షి ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు అది మననానికి అత్యుత్తమమైనటువంటి గ్రంథం ఎలాంటి ప్రశ్నలకి అలాంటి సమాధానం చెప్పారు కనుమిప్పు కలిగించే విధంగా ఉంటాయి అలాగే శ్రీరామకృష్ణుల వారి గాసుపల్ మనిషిని చాలా షేక్ చేసి ఇట్లా చక్కటి భక్తిని జ్ఞాననిష్టతో కూడిన భక్తిని అలవరిచేట్లా చేస్తుంది భక్తి అంటే ఊరికే అలరి చేసి భక్తి అని కాకుండా బాణాసంచాల్చి భక్తి భక్తి అన్నట్టుగా కాకుండా ఇప్పుడు క్రికెట్ నెగ్గినా బాణసంచ ఏముంది ఊరేగించినా బాణాసంచే అంటే ఇంకా తేడా ఏముందండి దానికి దీనికి సో అలా అలాగంటే భక్తి కాకుండా జ్ఞాననిష్ట వైపు దారితీసేటువంటి భక్తి వైరాగ్యపూర్ణమైన భక్తి అది అది అద్భుతుంది మీరు గాసుకులో శ్రీరామకృష్ణ చదివితే నిండైన వైరాగ్యం లభిస్తుంది అలాంటి టీచింగ్ అలాంటి బోధలు వాటిని రిఫెక్ట్ చేయాలి ఊరికే ఈ మూల నుంచి ఆ ఏదో డిటెక్టివ్ ఉన్న వాళ్ళు చదివినట్టుగా చదివి పాలసీ పక్కన పెట్టేసి ఇంక నెక్స్ట్ ఏమిటి అని అలా మొదలెట్టకూడదు ఇప్పుడు డిటెక్టివ్ రోజుల్లో ఉండేవి పూర్వం ఇప్పుడు నేను తెలుసుకునేది అనుగోలు ఏదో ఒకటి డిజెక్టివ్ ఆ కథ ఉంటుంది ఏదో ఒకటి సస్పెన్స్ ఉంటుంది అది చిత్తచిగురి పేజీ దాకా చదివేసి శుభం మనం అక్కడ పురుషా ముందు అక్కడ బాగా అలాగే ఈ పుస్తకాలను అలా చదివేయకూడదు అది ఎలా చదివిలో పెట్టుకుని తీసి అలాంటి నిరుధ్యాసన గ్రంథములు అంటే మనన గ్రంథములు రిఫ్లెక్టింగ్ టెక్స్ట్ అది కూడా ఈ సాంఖ్యయోగంలో చాలా ప్రధానమైన పాత్రను కలిగి ఉంటుంది ఈ సాంఖ్యము ఈ సాంఖ్యము ఎత్తుది యోగ కర్మధారీ సమాసం సాంఖ్యయోగ అంటే సాంఖ్య ఏవ యోగ సాంఖ్యమే యోగము అదే ఈశ్వరునితో మనల్ని కలిపేటువంటి లింక్ యోగము అంటే లింక్ ఈశ్వరుడితో మనల్ని కలుపుతుంది తేన పశ్యంతి ఆత్మానము ఆత్మ ఇది వర్తతే వర్తతే అంటే అనువర్తతేర్థ అనువర్త అను పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే మీరు జిద్దడం అన్న అభిప్రాయం కాదు వర్తతే అంటే అనువర్తతే కాబట్టి మీరు వాక్యాన్ని కేజిత్ ఆత్మన ఆత్మానం ఆత్మని ధ్యాన పశ్యంతి మొదటి వాక్యం అన్యే సాంఖ్యైన యోగేన ఆత్మన ఆత్మానం పశ్యంతి రెండో వాక్యం కనుక ఈ విధమైన సాంఖ్యయోగ ప్రక్రియ ద్వారా బాధ పద్ధతి ద్వారా తమ స్వరూపమును తానే అనుభవానికి తెచ్చుకుంటారు సాంఖ్యయోగులు ఇక మూడవది వీటిలో పరస్పరము అంతరంగ బహిరంగ భావం ఉంటుంది నిదుధ్యాసన ధ్యానంతో ధ్యానయోగంతో పోలిస్తే సాంఖ్యయోగము బహిరంగము ధ్యానయోగము అంతరంగము సాంఖ్యయోగంతో పోలిస్తే కర్మయోగము బహిరంగం అటు సూక్ష్మ స్థూల భావం ధ్యానయోగము అత్యంత సూక్ష్మమైనది సాంఖ్యయోగము ఎత్కించిత స్థూలము కొంత సూక్ష్మము కర్మయోగము స్థూలము కానీ అన్నీ కూడా దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళివే కర్మయోగేన చాపరే అక్కడ వాక్యం అలా పూర్తి చేస్తారు చా అపరే కర్మయోగేనా ఆత్మానం పశ్యంతి ఇతరులు ఇంకొందరు కర్మయోగంతో ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతారు కర్మయోగము కర్మయోగం అంటే ఏమిటి జనాలకి కర్మయోగం అంటే కూడా లోకువే ఏం చేస్తున్నారండి అంటే మేము కర్మయోగం చేస్తున్నామంట ఏమిటి కర్మయోగం అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే టెంపుల్కి అకౌంట్లు రాస్తున్నారు లేకపోతే ఏదో ఇలాంటిది ఏదో చేయటం ఏదో సంథింగ్ చేయటం చేసి దాని మీద ప్రతిఫలాపేక్ష కూడా పెట్టుకు చేయటం అకౌంట్ చేస్తే మంచిదే ప్రతిఫలాపేక్ష లేని విధంగా అకౌంట్ అకౌంట్లు వస్తే అది కూడా కర్మయోగం అవుతుంది కానీ ప్రతిఫలాపేక్షతో చేసినట్లయితే మీరు ఏది చేసినా కర్మయోగం కాదు మీరు ప్రతిఫలాపేక్షతో అగ్నిశోమయాగమో వాజపేయ యాగమో చేశారనుకోండి అది కూడా కర్మయోగం కాదు వాజపేయం పన్నెండు రోజుల యాగం పన్నెండు రోజులు తిండి తిప్పలు ఉండవు రాగా పడి ఉండి పొద్దున్నీ సాయంకాలం దాకా పదిహేడు పదహారు ఋత్విక్కులు ఈ ఋత్విక్కులందరికీ భోజనాలు హోమాలు ఇవి అది అలాగే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంకొకటే సాగుతూ ఉంటుంది పన్నెండు రోజులు బ్రేక్ ఉండదు ఇంత యాగం చేసి ఆయన్ని పట్టుకునే ఆయన వాజపేయ యాజీ అంటారు వాజపేయనే పేరు అలాగే వచ్చింది వాళ్ళ కుటుంబంలో ఎవరో చేశారనమాట వాజపేయ వాజపేయజిని చాలా గొప్పగా పొగిడారు వేద బ్రాహ్మణాల్లో వాజపేయజినో భవతి అంటో పెద్ద పెద్ద విశేషంగా పొగిడినాడు చాలా గొప్పవాడు అని పన్నెండు రోజుల యాగం అది కర్మయోగం అవుతుంది అవదు ఎందుకని స్వర్గాన్ని కోరి చేశారు కనుక అది కర్మయోగము కాదు మీరు కోటి కుంకుమ పూజ చేశారనుకోండి కోటి కుంకుమ పూజ పోనీ అది కర్మయోగం అవుతుందా అవదు ఎందుకని మీరు ఇల్లు వాకిల్లి డబ్బు దస్తం పిల్ల పీచుకుంటూ ఇవన్నీ కోరి చేశారు కనుక అది కర్మయోగం కాదు దేవుడు ముందు దీపం వెలిగించాడు అంతే చేశాడు దీపం వెలిగించది ఎలా పెద్ద కర్మ చేసిన వాడికి ఇన్ని కోరికలు ఉన్నాయి మీరు గమని సైకాలజీ అలా ఉంటుంది ఇంత కష్టపడి ఇంత కర్మ చేసి ఏ కోరిక లేకపోవడానికి ఇంత ఇంత పని ఎందుకు అదే దేవుడి ముందు దీపం వెలిగించరా అన్నారనుకోండి పొల్లే చిన్న పని దీనికోసం కోరికలు పనులు కోరిక కోరుకోవాలని కూడా అనిపించదు స్నానం చేసి వచ్చి వాడికి కోరి కోరుకోవాలనే ఐడియా కూడా రాకుండా దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెడతాడు అంటే దేవుడికి దండం పెట్టిన ఆ ముప్పై సెకండ్ల టైంలోనూ ఏ కోరిక లేదు వాడికి కర్మయోగం వడ్ల గిందులో బియ్యపు గిందు ఎప్పుడైనా విన్నారా సామెత అలా ఉంటుంది సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే కర్మయోగం ఉంటుంది అంటే నేను నాది నాది నేను మమకారము అహంకారము ఇది లేకుండా కర్తృత్వం భోక్తృత్వం లేకుండా భోక్తృత్వం లేకుండా కర్తృత్వం అన్నమాట అలాంటి పెట్టండి కర్మయోగంలో కర్తృత్వం ఉన్నా పర్వాలేదు భగవంతుడు ఒప్పుకుంటాడు పోలేదు అయినా కానీ కొంతకాలం అలా ఉందంటే కానీ భోక్తృత్వం మాత్రం అంగీకారం కాదు భోక్తృత్వం లేకుండా మీరు కనుక చిన్న కర్మ సూర్యుడికి అర్థం ఇవ్వండి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వడం అంటే ఇలా నీళ్లు చెప్పడం కాదు గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించి నీళ్ళని సమర్పించట సమర్పించడం అంటే మీ కాళ్ళ ముందే పడతాయి అయినా పర్వాలేదు సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వండి గాయత్రీ మంత్రంతో ఎందుకు ఇస్తున్నావు అంటే ఏమో ఎందుకు ఇస్తున్నామో నాకే తెలియదు ఏదో అలవాటు ప్రకారం ఇస్తున్నాం దేవుడికి సమర్పణ బుద్ధితో ఇస్తున్నాము అది కర్మయోగం అయిపోతుంది కాబట్టి కర్మయోగము కార్డినల్ ప్రిన్సిపల్ అంటే దేవుణ్ణి ఉద్దేశించి చేసే కర్మకి యోగము అనేటువంటి టైటిల్ తగిలించాలి కర్మకి యోగము అనే టైటిల్ యోగ పట్టా ఉంటారు యోగపట్ట పట్టా తెలుగు పదం యోగ సంస్కృత పదం సమాసం ఒప్పుకుంటాం ఇటువంటి సమాసాలు కూడా ఉన్నాయి జీవగర్ర ఇత్యాది పూదోట పూదోట తెలుగు సమస్య కాదు పుష్పదోట అన్నారు పుష్పదోట అనకూడదు నార్మల్గా అయితే నేను కొంచెం వ్యాకరణాలు తెలుగు వ్యాకరణం గురించి వెళుతున్నా పుష్పదోట అనకూడదు పూలదోటను ఆ లాన్ని లోపం చేసి పూదోటనో అనాలి తప్ప పుష్పదోట అనకూడదు పుష్ప సంస్కృత పదం తోట తెలుగు పదం అలా సమాసం చేయకూడదు కానీ విశ్వనాథ గారు పుష్పదోట అని రాసేదాయని ఆయన ఒక పెద్ద కవి కవిరాజు ఆయన బిరుదు రాస్తే ఎవడో ఏమండి సత్యనారాయణ గారు ఏమిటి ఆయన వ్యాకరణం చదువుకున్న మహాపండితుడు కదా ఏమిటండి ఈ ప్రయోగం అంటే జీవగర్రా ఇత్యాది ప్రయోగములు ఊహ్యంబులు అని బాల బాల బాల వ్యాకరణంలో చిన్న సూర్య గారు సూత్రం పెట్టాడు అలాంటి దాంట్లో వేసుకోమన్నారు నేను జీవగర్ర జీవా సంస్కృతం కర్ర తె జీవగర్ర అలాగే పుష్పదోట అది ప్రయోగం చేశారు అనేది యోగ పట్ట అటువంటి ప్రయోగం అంటే యోగ పట్ట అంటే ఏది ఆ యోగాన్ని కట్టి కట్టేసుకున్నట్టు ఇది సంథింగ్ లైక్ దాట్ అలాగే ఈ కర్మకి యోగ పట్టా అని మనం ఇవ్వాలి కర్మకి యోగ పట్టా ఇచ్చేసేయాలి అంటే కర్మయోగం అయిపోతుంది అది ఇస్తారు కర్మకి యోగపట్ట ఆ కర్మని చిన్న కర్మ అయితే పర్వాలేదు పెద్ద కర్మ అక్కర్లేదు చిన్న కర్మ సరే మీరు నిష్కామంగా చేయాలి అంటే ఒక విద్యార్థి నాతో అన్నాడు విద్యార్థి వాడు అడిగితే సత్సంగ ప్రశ్న కోరిక లేకుండా కర్మ ఇలా చేయడం కుదురుతుందనే అని అడిగాడు అడిగితే నేను వెళ్ళిపోయి కుర్చీలోంచి లేచి అతని దగ్గరికి వెళ్ళి నాలుగు ముట్టికాయలు ముట్టేయాలనిపించింది నాకు కానీ అలా ముట్టికాయలు ముట్టం కదా నువ్వు తప్పు చేసినప్పుడు ముట్టికాయలు ముట్టడానికి ఏదైనా హెడ్ మాస్టరే ఉన్నాను ఈరోజులో హెడ్ మాస్టర్ ముట్టికాయలు ముడితే కూడా జైల్లో పెట్టేస్తున్నారు కాబట్టి నేను అన్నాను ఎంతకాలం నుంచి గీత చదువుతున్నావు నువ్వు అన్నా అంటే అంటే అన్నాడు నేను ఆ వేళ్ళ నుంచి ఉన్నాను నువ్వు గీత చదువుతున్నావా గీత చదువుతున్నావా ఏమిటిరా నువ్వు చదువుతున్నది అసలు గీత మొదలుపెడితోనే ఏముంటుంది ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అని ఆయన తలా నోరు నోరు నెత్తి మొత్తుకు చెప్పాడు ఆయన నువ్వు గీత చదివేవా గేత చదివేవా అట్ ఈస్ దూఆర్ రీడింగ్ కాబట్టి గీతలో ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మయోగ ఈజ్ డూ ద రైట్ యాక్షన్ విథౌట్ ద గ్రీడ్ ఫర్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్ దట్ ఈస్ ది కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మయోగ శంకర్లదే అంటారు కర్మయోగేనా కర్మ ఏవ య యోగ ఇవన్నీ కర్మధారణ సమాచారం కర్మయే యోగము ఇక్కడ కర్మయే యోగం అయిపోతుంది ఎలాగా ఎటువంటి కర్మ ఈశ్వరార్పణ బుద్ధ అనుష్ఠీయమానం ఘటన రూపం కర్మ అంటే ఏమిటో తెలుసునండి అన్నీ ఒక చోటకి పేర్చడం దానితో కర్మ ఇప్పుడు పూజ చేయుట పూజ చేయుట అంటే ఏమిటి ఎక్కడి నుంచో దేవుడి యొక్క విగ్రహమో లేకపోతే ఫోటోలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు దేవుడి గూడు దగ్గర గూడులో పెట్టి పూర్వ వాళ్ళు గూడు గూడులో పెట్టుకునేవారు చిన్న చిన్న ఇళ్ళలో ఉండేవారు పాపం దేవుడికి ఒక గూడు కేటాయించేవారు మేము ఈ విశాలమైన ఇంట్లో ఉంటామయ్య అసలు ఇదికు నువ్వు మాకు కాంపిటీషన్కి రాక మహానుభావ ఈ గూడులో పడుండు అది ఒక చిన్న గూడు ఒకటి దేవుడికి కేటాయించిన చిన్న గూడు ఆ గూడులో దేవుడిని ఈ ఫోటో పెట్టడం అక్కడ వాకిలీలో మందార పువ్వు మందారం మందారం చెప్తుంది మందారం మందార మొక్క మందార మొక్కలు అది రోజుకు ఒక రెండు ఇస్తుంది దానికి దానికి కోటా కోట అదో కోట లాగా రెండు పువ్వులో మూడు పువ్వులో ఇస్తుంది అంతకంటే ఎక్కువ ఇవ్వడం రోజు నీళ్లు పోస్తూ ఉండాలి నీళ్లు పోస్తూ రెండు పువ్వులు ఇస్తుంది ఆ రెండు పువ్వులు జాగ్రత్తగా తుంపి తీసుకురావడం ఆ చెట్టుకి హాని కలగని విధంగా తీసుకురావడము నోట్లో రెండు నామాలు ఉన్నాయి పాత్రలో నీళ్లు పెట్టుకోవడము అన్నీ ఒక చోటుకు చేర్చారు కదా ఘటనము అంటే సమకూర్చుట అప్పుడు ఒక చిన్న చేష్ట చేయుట ఆ పుష్పాన్ని పత్రం ఫలం పుష్పం ఫలం తో సమర్పించడం దీన్ని కర్మ అంటారు ఎంత సింపుల్గా ఉందో చూడండి ఘటన రూపం మీరేమో పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏదో పెట్టుకుని పెద్ద పెద్ద అవన్నీ ఎక్కడ చేస్తారు అందులో అవి సక్రమంగా చేస్తారు కూడా పైగా పైగా చందాలు వసూలు చేసి చేస్తారు ఇప్పుడు చంద చేశారనుకోండి మీరు ఇప్పుడు దీన్ని ఈ చంద మీద ఓ మహాత్ములు అన్నారు ఇప్పుడు కర్మఫలం ఉంది కర్మ చేసిన వెంటనే పుడుతుంది కర్మఫలం దానికి అపూర్వము అని పేరు ఇలా కర్మ పూర్తవుగానే పుడుతుంది అది వెంటనే వీడికి అనుభవానికి రాదు ఇప్పుడు వీడు హృదయంలో సంస్కార రూపంగా ఉగిరిపోతుంది కర్మ పూర్తి అయింది పెద్ద కర్మ పూర్తయింది అపూర్వం పుట్టింది ఈ అపూర్వము అలా పుట్టి గాల్లో వేలాడుతుంది అప్పుడు ఈ కర్మ కర్మల్ని అన్నిటినీ సక్రమంగా కర్తలకు అందజేసేటువంటి కూచి యమధర్మరాదు కాబట్టి ఆయనకు యమ సంయమ ఆయన అడిగాడు వసే కర్మఫలమా అలాగా అలా గాల్లో వేళ్ళాడుతావు ఏంటి వెళ్ళి కర్తని కొట్టుకుని కర్తలో ఉండు అని అన్నాడు దాన్ని అంటే అదండి ఇది చంద చేసి చేసిన యజ్ఞం అండి ఎవరు కష్ట తీరుతుందాక అర్థం కాక ఇలా వేలాడుతున్నారు చెప్పారు చందాలని వసూలు చేసి చేసిన యజ్ఞం ఇప్పుడు ఎవరిని నేను పట్టుకోవాలో అర్థం కాక ఇలా ఉన్నాను అని చెప్పాను అంటే ఆయనకి తెలియదు ఏ సవాద సరే కాదు అని ఆయన తెలియలేదు కాబట్టి మీరు చందాలు వసూలు చేసి యజ్ఞాల్లో చేయలేకపోవచ్చు చిన్న కర్మ ఘటన రూపం అన్నారు శంకర్ ఆ ఎక్స్ప్రెషన్స్ అలా ఆ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాలో అర్థం కాక నా కడుపులో ఉన్న భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక మీకు ఈ కథ చెప్పా ఘటన రూపం అసలు ఘటశబ్దం అలాగే వచ్చింది ఘట్యతే అయితే ఘట కర్మ కర్మ కర్మని కర్మని ప్రత్యయం వచ్చింది ఘట్యతే అయితే ఘట అన్న ఏదో అలాంటిది ఏదో సో కనుక ఘటాన ఘటనాన్న ఒకటేనండి ఘటాన ఘటనాన్న ఒకటే యుక్ యుక్తి చేస్తే అనా వస్తుంది యువర్ణాకవు కాబట్టి ఘట ఘటన ఘటనం నపూషణంగా దాన్ని పుణ్యంగా పెట్టకూడదు సో కనుక ఘటనము అంటే ఘటన ఎలా చేస్తాడు మట్టి పట్టుకొస్తాడు కొన్ని నీళ్లు చల్లుతాడు దాన్ని తొక్కుతాడు బాగా సాఫ్ట్గా తయారయ్యి అది ఎలా కావలసి అలాగా మెలిగి ఇట్లా ఉండాలి అలా నొక్కితే మూడిపోయిట్లో ఉండకూడదు అలా సాఫ్ట్గా తయారు చేస్తాడు తయారు చేసి ఒక చక్రాన్ని తిప్పుతాడు తిప్పి మట్టి ముద్దం దాని మీద ఇలా వేసి కొడతాడు ఆ చక్రం మీద ఆ హబ్ దగ్గర అక్కడ ఫ్లాట్గా అవుతున్నాయి అప్పుడు చేతికి తడి చేసుకుని దాన్ని ఇలా ఇలా ఇలా ఇలా ఇలా తిప్పు దాన్ని ఒక ఘటన కింద తయారు చేస్తాడు అంతే దాన్ని ఘటనమో ఉంటారు అంటే ప్రోగు చేయుతారు పోచాయింపు చేసి దాన్ని వస్తూ తయారు చేయడం ఇప్పుడు దోషలు వేసారనుకోండి ఘటన అనేది ఈ పిండి ఓపిసర్మూని ఆ పెనం కాల్చి దాని మీద కొంచెం నూనె వేసి ఇలా చేసి మళ్ళీ దాన్ని తిరగేసి దాన్ని ఘటనంటారు కొద్ది కొద్దిగా ఈ ఈ పిండి వేసి ఇలాగా దాన్ని స్ప్రెడ్ చేయడంలో ఓవైపు ఎత్తుగానో ఓవైపు పలసగాను చేస్తే అది తిరగేసేపుడు మూడు ముక్కల కింద అది ఘటన సరిగ్గా వినే ఘటనము అంటారు అంటే ఇట్స్ ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనే పురోపమే ఈ పెద్ద యజ్ఞాలు యోగాలు మీరు చేయలేకపోవచ్చు చిన్న చేష్ట ఘటన రూపము కానీ ఎలా చేశారు అంటే ఏమిటి గీతలో మీరు చేసే కర్మకి ప్రాముఖ్యం కాదు ఆ కర్మ వెనుకునే స్పిరిట్కి ప్రాముఖ్యం మీరు ఏం పూజ చేసుకుంటారు పొద్దున్నే లేచి దీపం వెలిగించడమే అంతే నా పూజ అదే చేయి కొత్తగా ఏం చేయక్కర్లేదు కాదండి నాలుగు పువ్వులు పెడతాను అదే చేయి ఏమంటే నాకు పువ్వులు ఇవన్నీ నా వల్ల కాదని నేను సూర్యనమస్కారం చేస్తాను అదే చెయ్యి సూర్యనమస్కారం చేసేవాడికి ఇంక విగ్రహాలు పూజలు ఫోటోలు ఏమక్క అదే సరిపడి ఏమంటే నాకు నడువు నొప్పి సూర్యనమస్కారం చేయడం నా కాదు కానీ నేను అర్ఘప్రదానం చేస్తాను అదే చెయ్ గాయత్రీ చేసుకుంటా అదే చెయ్యి నువ్వేం చేస్తావో అదే చెయ్యి కానీ ఎలా చేస్తావో తెలుసిన ఈశ్వరార్పణ బుద్ధ అనుష్ఠీయమానం శ్రీకృష్ణ అర్పణం అక్కడ ఇక్కడి నుంచే వచ్చిందది శ్రీకృష్ణ అర్పణం వస్తువు కానీ చిన్న సమస్య ఎక్కడంటే శ్రీకృష్ణ అర్పణ వస్తు అని జేబులో వేసుకుంటాడు శ్రీకృష్ణ అర్పణ వస్తువు అన్న తర్వాత జేబులో తప్పు కదా అది జేబులో వేసుకోకూడదు శ్రీకృష్ణ అర్పణ వస్తూ అని వేసేయాలి మామూలుగా ఈ కర్మ చేసే వాళ్ళందరి దగ్గర ఈ సమస్య ఉంది వాడు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి అర్థం కర్మ కలుషి అంటాడు శ్రీకృష్ణార్పణం వస్తువు అంటే శ్రీకృష్ణార్పణ వస్తూ అన్న తర్వాత నువ్వు మళ్ళీ దాని నుంచి ప్రతిఫలాన్ని అపేక్షిస్తే శ్రీకృష్ణుడు ఒప్పుకోడు ఆయనకి ఇచ్చేసి మళ్ళీ లాక్కుంటానంటే ఇది ఇది బెయిమాని అవుతున్నాయి బెయిమాన్ పత తప్పది యూ షుడ్ నాట్ డూ దాట్ శ్రీకృష్ణ అర్పణ వస్తువు అంటే ఇంకా శ్రీకృష్ణ అర్పణమే లేదు మా కోసం చేసుకున్నాము మాకెవో కోరికలు ఉన్నాయి చేసుకున్నాము రూపీ బట్టు శ్రీకృష్ణ అర్పణ వస్తువు అని మాత్రం అనొద్దు గాయత్రి జపని చేసిన వెంటనే శ్రీకృష్ణ అర్పణ వస్తువు చేసిన వెంటనే ఉంటుంది అయిపోయిందంటే ఇంకా శ్రీకృష్ణుడికి ఆయన ఏం చేసుకు ఏదో చేసుకుంటాడు మనకు మీరు గోదానం చేసాక గోవును ఏం చేస్తావు పంతులు అని అడిగే ఆ హక్కు మీకు ఏదో చేసుకుంటాడు దానం చేసుకునే ముందు ఆలోచించుకోవాలి చేసేసిన తర్వాత ఇంకా మీకు హక్కు లేదంటే అదేవిధంగా యత్కరోషి ఏది చేస్తే అంటే అంటే పిట్పాకి చేసి శ్రీకృష్ణార్పుణమస్తు అనమాని కాదు ధార్మికమైన క్రియ దేనిని చేస్తే యత్కరోషి యత్కరోషి అంటే సూర్యనమస్కారం చేయొచ్చు పూజ చేయొచ్చు లేకపోతే ఎవరికైనా చిన్న సేవ చేయొచ్చు లేకపోతే పాఠం చెప్పచ్చు లేకపోతే ఎవరికైనా కొంత సర్వీస్ చేయచ్చు ఏది చేస్తే అది శ్రీకృష్ణాత్మన వస్తు శ్రీ ఎవరికైనా రెండు మితుకులు భోజనం ఏ కర్మని చేస్తే ఆ కరోషి యదశ్నాసి ఏది తింటే ఓం ప్రాణాయస్వాహ ఓం పానాయ ఆ దేవతలకు ఆ పరమేశ్వర ప్రాణశక్తికి సమర్పి సమర్పితం యత్ కరోషి యదశ్నాసి యజుహోషి నమమా అంటే హోమం చేసేస్తే ఇంకా నమమా దయత్ దానం చేసేయటము శ్రీకృష్ణ అర్పణ వస్తు దానం చేసేయటం ఇంకా దాని మీద మళ్ళీ అపేక్ష ఉండకూడదు ఇంకా తపస్సు సింటే లేదా తపస్సు చేశారనుకోండి ఏకాదశి ఉపవాసం ఉంటే తపస్సు అయిందండి ఎందుకురా ఉపవాసం అంటే ఏమో ఎందుకో శ్రీకృష్ణ అర్పణమస్తు ఆ విధంగా ఎవరైతే ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తారో అది యోగమైపోతుంది ఎందుకని యోగార్థత్వాత యోగ ఉచ్యతే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం ఎందుకంటే అది మిమ్మల్ని ఈశ్వరుడితో కలుపుతుంది ఈశ్వరుడితో అనుసంధానం చేసేస్తుంది అగరబత్తి అనుసంధానం చేయదు కర్మయోగ అనుసంధానం చేస్తుంది భక్తుల్ని దేవుడితో అగరబత్తి అనుసంధానం చేస్తుందండి అనిపించా ఏమన్నా అగరబత్తి లేనిపోని యాస్ ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ని కలగజేసుకుని తప్ప ఈశ్వరుడితో అనుసంధానం చేరికే అలాగే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అగరబత్తిలో ఎలా వెలిగించకూడదు ముక్కు మంచిది కాదు అప్పుడప్పుడు సెన్సిటివ్ ఈ లోపల ఆ లూకస్ మెంబ్రెయిన్స్ అవి సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి నాలుగు అగరబత్తులు వెలిగించి పెడితే కంఠం కూడా గరగలు ముక్కంతా కూడా మంట మొదలవుతుంది చిన్న డిస్కంఫర్ట్ వస్తుంది అలా అందులో కొన్ని అగరత్తులు మరీ అధ్వానంగా ఉంటాయి అగరబత్తీలు అలా వెలిగించకూడదు మాకు చందనం అగరబత్తి చందనం తీసుకోండి మళ్ళీ చందనం అగరబత్తి ఎందుకు చందనం ఇది శ్వాస కాబట్టి ధూపమాగ్రాపయామిగదయా మరి విధే చేయబడ్డావు నేను చెప్తా మీకేం చేయాలో ధూపమాగ్రాపయామి వచ్చినప్పుడే అగరబత్తి వెలిగించాలి అంతవరకు అక్కర్ దీపం ఉంటే సరిపడుతుంది దీపం ఉండాలి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాలి పూజ వచ్చేప్పటికి పూజ చేసి చేసి అష్టోత్తర శతనామ పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపమాగ్రహాపయాని సంయుక్తం అంటే శ్లోకం దానికి ఆద్యం దీపం అది గుగ్గులో ఇది ధూపం లేరు అప్పుడు ధూపం వెలిగించాలి వెలిగించి ధూపమాగ్రహాపయాన్ని మూడుసార్లు తిప్పేసి మళ్ళీ దాన్ని ఆర్పేసి జాగ్రత్తగా డబ్బాలో పెట్టేసుకోవాలి చిత్రాలో పెట్టేసుకోవాలి మూడు పొలాలుంటే ఆ ఏడాది గడిచిపోతుంది మూడు పొలాల కోసం పెట్టుకోవడం అనవసరం ఎవడో కొట్టాడు పెట్టి ఎలా పెట్టుకోవడం కోన మూడు పొలాల బలియాడది కనపడమని చెప్పడం బలియాడ తగ్గిపోతూ ఉంటుంది సరిపడుతుంది అలాగే ఉండాలి అక్కడ విధి సెటిల్ అయిపోయింది కదా విధి అంటే అంటే సెటిల్ దీపం దర్శే అది పక్కనే ఉంటుంది దీపం కొంతమంది ప్రత్యక్ష దీపం దర్శనమే సూర్యుడిని చూపించేస్తే పని అయిపోయాయి వీడి దీపం కూడా జరిగింది తర్వాత కర్మలో వారు ఇటువంటి మెలుపులన్నీ ఉంటాయి మంచిది సో ఆ విధంగా ఈశ్వరుడితో కలిపేస్తుంది విని తీసుకెళ్ళిపోయి ఈ కర్మ కాబట్టి దానికి యోగార్థత్వాత యోగ ఇచ్చినట్టే ఈశ్వరుని కలిపేసేది కనుక యోగము కొరకు ఉద్దేశించినది కనుక దానికి యోగము అని పేరు పెట్టేశారు యోగము అని అంటే డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపిస్తుందా కలపదు డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపి దేవిటో తెలుసిన ధ్యాన యోగము సాంఖ్య యోగమును అవి డైరెక్ట్గా కల్పిస్తాయి ఈ కర్మయోగము డైరెక్ట్గా కలపదు ఇంకొక స్టెప్ ఉంటుంది ఇంకొక స్టెప్ ఉంటుంది ఇప్పుడు మీరు బాంబే వెళ్ళి యునైటెడ్ ఎయిర్లైన్స్ వాడు ఫ్లైట్ ఎక్కితే న్యూయార్క్లో దింపుతుంది డైరెక్ట్ ఇంకా మళ్ళీ మధ్యలో ఆగి మరీ డైరెక్ట్గా న్యూయార్క్లో దింపిస్తుంది డైరెక్ట్ అలా కాకుండా మీరు లుఫ్తాన్సా ఎక్కారనుకోండి బాంబే వెళ్ళి లుఫ్తాన్సా ఎక్కితే అది ఫ్రాంక్ ఫత్లో దింపుతుంది అక్కడ ఒకప్పుడు కాఫీ రోజులు మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కితే అప్పుడు న్యూయార్క్లో దింపుతుంది ఈ కర్మయోగం అలాంటివి ఈ కర్మయోగం ఎక్కేస్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పట్టుకుపోదు మరి ఎవరిని సాంఖ్యయోగము డైరెక్ట్గా దేవుడితో కలిపేస్తుంది కాబట్టి యోగ శబ్దం అక్కడ ముఖ్యార్థంలో వాడినాము ధ్యానయోగం కూడా డైరెక్ట్గా దేవుడితో కలిపిస్తుంది కాబట్టి యోగ శబ్దాన్ని ముఖ్యార్థంలో వాడాము మరి కర్మయోగం డైరెక్ట్గా కలపదు కదా మరి ఇక్కడ కూడా యోగం అంటున్నారు ఏమి గుణత శంకర అంటే మరి చాలా సూక్ష్మంగా ఉంటుంది ఉండత అంతేటారు సెకండరీ మీనింగ్ అని అర్థం గౌణ ప్రయోగము దాన్ని లాక్షణిక ప్రయోగము గౌణ ప్రయోగము అంటారు ప్రైమరీ మీనింగ్ కాదు కర్మయోగము డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపేసేయదు అదేం చేస్తుందంటే ఒక ఇంకొక ఇంటర్మీడియట్ స్టెప్ పెట్టుకుని దానితోటి ఈశ్వరుడితో కలిపేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపే చోట యోగ శబ్దాన్ని ముఖ్యార్థంలో వాడారు ఇక్కడ గౌణార్థములు అంటే సెకండరీ మీనింగ్ లేకపోతే ఇంప్లాయిడ్ మీనింగ్ అనే అర్థంలో వాడారు అదే ఆయన అంటున్నారు తేనా సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారేణ అది అంటే అదేం చేస్తుందంటే కర్మయోగము ఆ కర్మయోగము చేత తేనా సత్వశుద్ధి నిర్మాణము అంటే అంతఃకరణము శుద్ధముగుట లేక అంతఃకరణాలకు శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది కర్మయోగము అంటే అంతఃకరణమునకు కామనయే కాలుష్యము కామనయే మాలిన్యము మరి కోపం తాపం అవన్నీ కామన నుంచి పుడతాయి రాగ ద్వేషాదులన్నీ కూడా మోహ మద మాత్సర్య ఇవన్నీ కూడా కామన నుంచి పుడతాయి ద మెయిన్ విలన్ ఆఫ్ ది పీస్ ఈజ్ ఇప్పుడు మీరు సినిమాల్లో విలన్ను ఉంటాడు ఒకడు ఉంటాడా విలన్ను వాడు చుట్టూ ఎంతమంది ఉంటారు ఓ నలుగురు ఐదుగురు ఉంటారు ఆ రౌడీ అసిస్టెంట్లు ఉంటారు ముగ్గురు వినన్కి లాయర్ అసిస్టెంట్ ఒకడు ఉంటాడు ఎందుకంటే కోర్టు కేసులో చూడడానికి ఓ లాయర్ అసిస్టెంట్ ఉంటాడు వీళ్ళందరూ అసిస్టెంట్లు అతను మెయిన్ వెలన్ అనమాట అలాగే మన హృదయంలో ఉండేటువంటి ఆరుగురు దొంగలు ఉన్నారు దస్యూహ దస్యవహ ఆరుగురు ఉన్నారు వీళ్ళెవళ్ళు కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములనే ఆరుగురు దస్యువులు ఉన్నారు వీళ్ళకి నాయకుడు దస్యువు దశ్యువులు అంటే బందిపూడు దొంగలని అర్థం వాళ్ళకు నాయకుడు ఉంటాడు ఎవళ్ళు వాళ్ళ నాయకుడు కామ పూర్వానికి ఈ డప్పు వేసి చాటింపు వేసి అతను ఒకతను ఉండేవాడు రాజుగారి సామ్రాజ్యంలో పూర్వం అతని డ్యూటీ ఏంటంటే తెల్లవారుదామన్న పవతకు ఐదింటికి లేచేసి ఆ డప్పును కొంచెం సెట్రైట్ చేసేసుకుని లోకంలో పడి ఆ రోడ్డ వెళ్తూ డప్పు వాయించడం అయ్యా తెల్ల తెల్ల వారబోతోంది ఐదు ఈ పాటికి అందరూ కూడా లేవండి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అంటే లోటు మధ్య ముఖ్య బహువచనం అయ్యా ఈ పాటికి మీరందరూ నిద్ర లేవండి అని డప్పు వాయించి చెప్పాలి ఆయనకు స్క్రిప్ట్ కూడా ఉంటుంది ఏమని చీకటి రాత్రి వెళ్ళిపోయినది సూర్యుడు ఉదయించబోతున్నాడు అరుణుడు వచ్చేసి తెర తెల్ల వారబోతుంది వృషకాలం వచ్చేసింది పక్షులన్నీ కూడా నిద్రలేచి కిలకిలారావములను చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ పాటికి లేవండి అని ఓ స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ ఆయన కంఠస్థం చేసి పెట్టుకుంటాడు ఎవడవ పండితుడు రాసిస్తాడు అతనికి ఇతను ఇలాగా పెడితే అది అందరూ లేస్తూ ఉంటారు అతనికి నెలకి కొంత జీతం ఇస్తారు అది అతను ఇంకొక డప్పు సో అతను రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఊరు వెళ్ళి రాత్రికి వాపసు వచ్చేస్తే తెల్లవారు సభన డప్పు కొట్టి తన డ్యూటీ తను చేయొచ్చు కానీ ఆ రాత్రికి వాపసు రాలేకపోతాడు ఊరి నడిచి రావాలి మధ్యలో ఆడవి కొడుకున్నాడు పన్నెండేళ్ళ కొడుకు వాణ్ణి వాడికి ఆ డప్పు కొట్టడు నేర్పించాడు ఈ స్క్రిప్టు కంఠస్థం చేయరా నాయన రాత్రి కూర్చొనని స్క్రిప్ట్ చెప్పి ఈయన వెళ్ళొచ్చాడు వెళ్ళాడు ఊరు ఈ కుర్రాడు తెల్లవారుసా అని పావుతో ఇంటికి అమ్మగారులు అయితే అనే డప్పు పుచ్చు బయలుదేరినా బాబు రాజుగారికి డప్పులు వినపడకపోతే మీ నాన్నగారు ఉద్యోగం పోతుందని తోసిందప్పు కొట్టాడు కొట్టే అన్నాడంటే అయ్యా మీ అందరి హృదయాలలో ఆరుగురు దశ్యువులు బందిపోటు దొంగలు ఉన్నారు మీరు అజ్ఞానం అనే చీకటిని అలాగే ఎట్టి పెట్టుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మీ యొక్క వివేక జ్ఞానాన్ని మీ సంపదని మీ జ్ఞానాన్ని అపహరించేస్తారు వీళ్ళందరికీ కాముడు అనే నాయకుడు ఒకడు ఉన్నాడు ఇదంతా తెలుసుకుని మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త జాగ్రత్త అని దప్పు కొట్టండి కొట్టేపటికి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా స్టర్న్ అయిపోయారు తెల్లారండే రాజుగారు విన్నారు రాణి గారు విన్నారు ఈ డప్పు జాగ్రక జాగ్రదరక తెల్లారా తెల్లారేపటికి ఇతను మొన్నటి పొద్దున్న ఏడేపడికి వచ్చేసాడు తండ్రి ఎలా డప్పు కొట్టేవాట్ాడు స్క్రిప్ట్ నేను చెప్పినట్టే జరిగామంటే నాకు ఆ స్క్రిప్ట్ గుర్తు రాలేదు నాకు తోచిన స్క్రిప్ట్ ఏదో అయ్య బాబు ఏం కొంపల్లిపోతుందో రాజుగారి దగ్గర నుంచి కబరు వస్తుందో ఏమో అతను బితుకు బితుకుమంటూ పాపం భయపడిపోతూ ఉండిపోయాడు తల్లి తండ్రి ఈ లోపల అనుకున్నట్టుగానే రాజుగారి దగ్గర నుంచి కబుర్ వచ్చింది ఏ డప్పుదారు డప్పుదారు అని దొరతారు రాజుగారు పిలుస్తున్నారు రా అని అంటే వెళ్ళిపో వెళ్ళాడు సేవకుడు బల్లెం పట్టుకుని వస్తాడు వెళ్ళాడు రాజుగారి సభలో ప్రవేశపెట్టారు ఏమయ్యా ఈవేళ తెల్లవారుసాము నువ్వు డప్పు కొడుతో చేసిన స్క్రిప్ట్ వినిపించు మళ్ళీ ఇంకోసారి వినిపించు అని రాజుగారు అడిగారు మంత్రి ఉన్నాడు రాజు ఉన్నాడు అడిగితే అయ్యా నా తల కాస్తాను అంటే చెప్తాను నా తల మీరు కాయాల్సిందే ఇది పూర్వవాళ్ళు రాజులు కోపం వస్తే తల తీసేసేవా అంటే నీ తలకి ఏమీ వచ్చిన మోపం లేదు నీ తలకి నా హామీ ఇస్తున్నాను చెప్పు స్క్రిప్ట్ నాకు తెలియదండి స్క్రిప్ట్ బాబు పిల్లాడి చెప్పు అయితే ఆ స్క్రిప్ట్ మీది కాదా నాది కాదు మహాశయ అదేదో వాడు చదివెట్టా నాకు అది అర్థం కాలేదు ఇది గిలుచుకురా అంటే గిలుచుకొస్తా కానీ తల కావాల్సి ఉంటుంది మళ్ళీ కొడుకు తల తీసేయకూడదు అక్కడప్పుడే తయారు చేసి పెట్టొచ్చాడు తప్పు వార్త వచ్చినట్టయితే పారిపో రాజ్యం ఎదురు పారిపోవని కొడుకు చెప్పుకొచ్చాడు నీ కొడుక్కి నా ప్రాణ హామీ నీ కొడుక్కి నేనేమి హాని చేయను శిక్ష కూడా ఏమి ఉండదు పిలుచుకురా అంటే కొడుకును పులుచుకొచ్చారు అడిగారు ఎరా తెల్లవారుదన డప్పు నువ్వేసావు అవును స్క్రిప్తి ఎక్కడిది నేను మహాత్ముడి దగ్గర నేర్చుకున్నాను ఏమిటో చెప్తుంది అంటే మళ్ళీ చెప్పాడు దశ్యవ కామక్రోధాలయ అజ్ఞానాంధకారే హృదయే చరంతి అంటే ఇలాగేదో శ్లోకం ఉంది అది చెప్పి తేమ జాగిద్రత జాద్రత అని చెప్పాడు చెప్పాడు మహారాజు గారు మంత్రి అక్కడ ఉండే విద్వాంసులు చాలా సంతోషించి నాయన కుర్రవాడువైనా డప్పు కొట్టేవాడు కొడుకువే అయినా నీకున్నంత విజ్ఞానం మాకు లేకపోయిందిరా అని అతన్ని ఘనంగా సత్కరిస్తారు ఇది కథ ఈ అసలు ఎందుకు చెప్పానంటే పాఠం అయిపోవచ్చుంది ఏదో చిన్న కథ చెద్దామని ఇది చెప్పాను సో కాబట్టి హృదయంలో ఈ కాలుష్యము కామనయే కాలుష్యము ఈ కాలుష్యము కర్మయోగంలో చిత్రం కర్మయోగంలో కామన లేకుండా పనిచేయుట అసలు వీటికి కామన లేకుండా పనిచేసే అలవాటే లేదు అలాంటిది ఇప్పుడు మటుకు కామన లేకుండగా ఒక చక్కని పూజాది కార్యాన్ని చేశాడు కనుక ఆ హృదయము ఇలాగా ఒక పదిసార్లు చేసేప్పటికీ ఈ కామన అనే ఒక కాలుష్యం తగ్గిపోతుంది కామన పోతే మిగతా దశువులు పోతారు హృదయం శుద్ధమవుతుంది అప్పుడు జ్ఞానయోగము అదే ధ్యానయోగము సాంఖ్యయోగము కూడా వీడికి అబ్బుతాయి వాడికి ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది కాబట్టి కొందరు ఇండైరెక్ట్ మెథడ్ ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా స్టెప్ ఉన్నటువంటి మెథడ్ కనుక ఇండైరెక్ట్ అల్సి వచ్చింది ఆ సత్వశుద్ధి సత్వము అంటే అంతఃకరణము అంతఃకరణము యొక్క శుద్ధి శుద్ధమైన అంతఃకరణములో జ్ఞానము ఉదయించుట తద్వారా ఈశ్వరుని చోటి యోగము ఈ మార్గాన్ని మరికొందరు స్వీకరిస్తూ ఉంటారు శ్లోకానికి సిద్ధము ధ్యానేనాత్మని పశ్యంతి కెచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యోగేన కర్మయోగేన చాపదే అన్యే తేవంత శ్రువాసతే చాతి తరం మృత్యుం శ్రుతిపరాయణ అండ్ మాకు ధ్యానయోగం మా వల్ల కాదు సాంఖ్యయోగం మా వల్ల కాదు మా కర్మయోగం కూడా మాకు అదృష్టం మాకు పట్టలేదు మరి మా మాట ఏమిటి అని ఎవరైనా అడిగితే దానికి తెలుసుకోవాలంటే రేపు సాయంకాలం మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది సశేషము పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యతే శాంతి శాంతి శాంతి